ఎన్నో రకములుగా నమ్మి ఎన్నో మార్గములలో వెదకి ముక్తి మార్గమును ఎరుగలేక తుదకు తాను కనుగొన్న వెంకటేశు మార్గమే మేలేనదని పెద్ద తిరుమలయ్య ఇలా అంటున్నారు ఈ సంకీర్తంలో నిన్ను నమ్మి విశ్వాసము నీపై నిలుపుకొని ఉన్నవాడా ఇక వేరే ఉపాయమేమిటికి గతి అయి రక్షింతువో కాక రక్షించవోయని మతిలోని సంశయము మరి విడిచి ఇతరులచే ముందరనిక నెట్టవుదునోయని వెతతోడ దలచేటి వెరపెల్లా విడిచి నిన్ను నమ్మి విశ్వాసము నీపై నిలుపుకుని ఉన్నవాడా ఇక వేరే ఉపాయమేమిటికి స్థిరమైన నీ మహిమ తెలిసేవాడననే గర్వముతోడి ఉద్యోగము విడిచి వెరపున నీ రూపము వెదకి కానలేననే గరిమ నలపు నాస్తికత్వము విడిచి నిన్ను నమ్మి విశ్వాసము నీపై నిలుపుకొని ఉన్నవాడా ధ్రువమైన చేతలకు తోడు తెచ్చుకొనేననే అవలనన్యుల మీది యాశ విడిచి వివరించి ఎలమేలు మంగ విభుడా శ్రీవెంకటేశలి నా పుణ్యమంతయు నీకు విడిచి నిన్ను నమ్మి విశ్వాసము నీపై నిలుపుకొని ఉన్నవాడా ఇక వేరే ఉపాయమేమిటికి